चुप्त शिषाध्याय चुप्त एपड़ शिषाध्यायो चंदे निरुक्तम ज्योतिष कलपम अभी अर्थ पिछले चंदस् अब पंति चंदी कदा पंति चंद फैलब इूड़ पृथ्वी अंतरिष दौ दिश अवंतर दिशेट दस ఇవి ఏంటి సంబంధించింది నిన్న నిన్న దాంట్లో చెప్పండి ఇదేంటివి ఎగ్జాక్ట్లీ ఎవరు చెప్పింది చేతులు ఎండి భలే బలే బలే బలే లోక లోక పాంతం రాసుకో లోక పాంతం పాంతం అంటే ఫైవ్ ఓకే అదైంది కదా ఇప్పుడు మీకు పాంతం అంటే ఏదో కాదు ఫైవ్ చందస్ పాందస్ పాతం పంక్తి పాంతం అంటే ఫైవ్ అని అర్థం ఇదిగో ఫైవ్ పృథివీ అంతరిక్షం జౌలోకం దిశలు అవాంతర దిశ నాలుగు దిక్కులు అట్లాగే వాటి మధ్యలో ఉండేటువంటివి అవాంతర దిశ దీన్ని లోకపాంతం లోకాలే కదా అవునా కదా లోకాలే నెక్స్ట్ చూడండి ఇదొక యూనిట్ ప్లీజ్ దీన్ని ఒక దానికి ఇది పెట్టుకుంటాడు మీకు మొదటి పాంతం చెప్పాను నేను ఏంటో తెలుసా అది లోకపాంతం పృథివీ అంతరిక్షం దేహు దిశ అవంతర దిశ ఓకే నెక్స్ట్ సెకండ్ పాంతం అగ్ని వాయు ఆదిత్య చంద్రమా నక్షత్రాణి ఇది ఏ ప్రాంతం చెప్పండి దేవతా ప్రాంతం రాసుకోండి మొదటిది లోక పాంతం తర్వాతది దేవతా పాంతం इप देव लोका वा तर भूतपात आप आप जलम ओषधु वनस्पत अरण्य उजिटेशन वनस्पत आकाश आकाशम आत्मा आत्मा विराट स्वरूप आत्म अंत समय विराट स्वरूपमें ओषधयोहो ओषधु वनस्पत आकाशमु आत्मावेटी ूत पंक्त रास्ता भूत पातम काबी पा पंति इनकू मूड पाता है पातत्र लोकपात्र देवस्था भूत पाथ्यधिभूतम अति इंक्यधिम ది అంటే భూత పాంత త్రయము ప్లీజ్ భూత పాంత త్రయము త్రయం అంటే మూడు సార్లు భూత పాంత్రయము భూత పాంత త్రయము అర్థమైపోయింది ఇప్పుడు ఇంకేముండే భూతాలు చెప్పండి ఇంకేం లేదు పంచభూతాలు వచ్చేసాయి సరేనా లోకాలన్నీ కూడా వచ్చేసాయి ఇంకా భూతజాలానికి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో సూర్యుడు ముదురుకొని చంద్రుడు ముదుకొని వాయువు ముదురుకొని అన్ని కూడా వచ్చేసాయి అయిపోయింది ఇవి భూత పాంత్రయం త్రయం ఎందుకంటే ఒక్కొక్కటి ఐదేసి లోక పాంగతం ఐదు దేవతా పాక్తం ఐదు భూతపాంగ్ ఐదు మొత్తం కలిసి పదిహేను అట్లా ఇది అధిభూతం अधिभूत भूत पात्र अधिभूत पातत्री कत्यधिभूत फाइव इंटू फाइव थ्री फोरा ओके फिफी अट्लेंधिभूत अति भूत पात త్రయం పాయం పాంత ఐదు త్రయం మూడు ఐదు మూడు పదిహేను చూసారా మళ్ళీ అధ్యాత్మ పాత్రయం భూత పాంత్రయం అయింది కదా అధ్యాత్మ పాత్రయం అధ్యాత్మం ఏంటి దేహానికి సంబంధించింది మర్చిపోయారా అధిభూతం అధ్యాత్మం అందుకన్నాను ఫస్ట్ డే నుంచి ఏవైతే జరిగాయో అవన్నీ కంఠస్థం పెట్టేయాలి అందువల్ల ఇప్పుడు అక్కడక్కడ వస్తాయి లేకపోతే నేనే రెఫర్ చేసి చెప్తూ ఉండాల్సి వస్తుంది అధిభూతం అధ్యాత్మం కదా అధిభూతం ఇప్పుడు చూసేశాం భూత పాంక్తత్రయం ఇప్పుడు మనకు కాసే అధ్యాత్మం అధ్యాత్మం అంటే దేహమే కాదు ఇది వస్తూ అవి కూడా ఆ సెట్ వస్తుంది ప్రాణోవ్యానోపాన ఉదాన సమాన ఇప్పుడు దేహంలో ఉండేటి డౌటా సరే ప్రాణము యానము అపానము ఉదానము సమానము వాయువులు పంచవాయు ఇదొక సెట్ దీన్ని ఏమంటారు తెలుసా ఏమంటారు పాంతం సరే ఏంటిది వాయుపాంతం ప్రాణవాయువు అపానవాయువు ఉదాహవాయువు సమాన వాయువు కాయ్యా యాన ఉంది కదా పాదం వాయుం వాయుపాంగ్ తర్వాత చూడండి నెక్స్ట్ సెట్ శ్రోత్రం చక్షుఃవి మనహ మనసు వాక్ వాక్ త్వక్ చర్మంగా పుడినటువంటి దేహం ఇదేంటిది ఇంద్రియ పాంతం ఇంద్రియ పాంతం వాయుంతం ఇంద్రియ పాంతం సెకండ్ సెట్ అయిపోయిందే నెక్స్ట్ చర్మం మాంసం స్నా అస్థి మజ్జ చర్మ చర్మము మాంసము స్నా సన్నటి నరాలు లోపల ఆ సన్నటి నరాలు ఉన్నాయి అవి కూడా స్నావ అస్థి ఎముకలు మజ్జ కొవ్వు ఇదంతా ధాతువులు కదా ఇవి చెప్పాను కదా ఇంత ముందు నిర్వాణ చట్కం అది అక్కడే పోయిందే కృపానంద హాల్లో ఇది ధాతుపాంకం ధాతువులు గనక ధాతు పాక్తం ఇది అధ్యాత్మం మన దేహానికి సంబంధించింది ధాతు పాంగ్తం ఇప్పుడు ఈ మూడు ఒక సెట్ అయిపోయినాయి కదా ఇది అధ్యాత్మ పాయం ఇదిగో ఇట్లా చూడని ఒక మాట ఇప్పుడు మన దేహం ఉంది కదా అధ్యాత్మ ఇది దేహం ఉంది ఇది అధ్యాత్మం కదా ఏముంది దేహంలో మొట్టమొదట ఈ కొండ సరేనా ఉంది దీంట్లో నుంచి మనం చూడడం వినడం అది ఇది చేస్తాం కదా ఇంద్రియాలు కాబట్టి ఇది ఏదైతే ఉందో మాంసము మజ్జ వీటితో ఆస్తుయి అంటే ఎముకలతో తయారైంది దాంట్లో మాంసం ఉంది రక్తం ఉంది మజ్జ ఉంది ఇంత చర్మం ఉంది అంత కలిసి కప్పేశాం ఇది దేహం ఇది ధాతుడు ధాతు ఆ తర్వాత లోపల ఇంద్రియాలు ఉన్నాయలే ఇప్పుడు మనకు జ్ఞానేంద్రియాలు తెలుసుకోవడానికి ఇంద్రియ మరి ఈ దేహము ఆ ఇంద్రియాలు శవానికి కూడా ఉన్నాయి కదా మరి అక్కడ తెలుసుకోవడం లేదు ఎందుకని ప్రాణం లేదు వాయుపా ఇంకేముండదు ఇక్కడ చెప్పండి ఏముందా ఏదో అర్థం కాదు ఏముండ ఇక్కడ అర్థం కాకపోయే ప్రశ్నే లేదు ఏదన్నా అర్థం కాలేదంటే ఆ సమయంలో ఇంకేదో వచ్చి ఉండాలి మనసులోకి తప్ప అర్థం కాలేదంటే ఏదో వ్యాపారం వచ్చేసి మనసులోకి అంతే గీ అది గనక లేకపోతే అర్థమైపోతుంది ఇట్స్ సింపుల్ వెరీ సింపుల్ మన దేహమే కదా ఆయన ఏదో కాదు ఇప్పుడు భగవంతుని అర్థం చేసుకోవడానికి కష్టం దేహం ఏంటి ధాతు పాంతం పాతం ఇంద్రియ పాంతం వాయుపాంగ్ ఈ మూడు కలిస్తే పాంతత్రయం అధ్యాత్మ పాత్రయం అట్లాగే భూత పాంతత్రయం బయట ఉండేటువంటివి మన దేహం దగ్గరకు వచ్చేటప్పటికి అధ్యాత్మం అక్కడికి వచ్చేటప్పటికి అధిభూతం అక్కడ భూత పాంక్తత్రయం ఇక్కడ అధ్యాత్మ పాయం అయిపోయిందా ఇవి అవి ఉన్నాయి కదా ఇప్పుడు ఏమిటంటే దీని మీద ధ్యానం హిరణ్య గర్భోపాసన ఏతత్ అధి విధాయా ఋషి అవోచత్ ఏమనంటే పాక్తం వా ఇతగం సర్వం చూడు ఇతగం సర్వం ఇదం సర్వం కలు ఇదం సర్వం నీకు ఏదైతే ఈ ప్రపంచాల్లో కనిపిస్తూ ఉందో ఇది ఏంటి పాంగ్తం తప్ప ఇంకేముంది చెప్పు అది పాంతమేవా బాహ్యంలో చూసినా భూత పాంత్రయం ఇటు నీ దగ్గరకు వచ్చి చూసినా అధ్యాత్మ పాంత త్రయం క్లియర్ ఇదిగో అది ఇది కాకుండా ఎవరిని ఉందేమో ఒకటి చెప్పండి చూద్దాం భూత పాంత త్రయం కాకుండా అధ్యాత్మ పాంగ్తత్రయం కాకుండా ఇంకేమన్నా ఉంది ప్రపంచంలో ఎవరు చెప్పండి ఏదన్నా మీరు ఏదన్నా చెప్పండి అది వీటి కిందకి వస్తుంది కనుక సీరియస్ పాంతంవా ఇదగం సర్వం ఇదం సర్వం ప్రాంతమేవా ఇంకేమి లేదు ఇక్కడ అంతా కూడాను పాక్తం పాంగ్తం పాంతం అవి ఫైవ్ ఇవి ఫైవ్ అవి ఫైవ్ అదంతా కలిసి బాష్య ప్రపంచం ఇవి ఫైవ్ అవి అదంతా కలిసి నా బాడీ ఈ బాడీ ఉంది ఆ ప్రపంచం ఉంది ఆ ప్రపంచం ఉన్నట్టుగా ఈ బాడీకి తెలుస్తుంది బాడీలో ఉన్నదంతా కూడాను పాక్తం అక్కడ ఉన్నది కూడా పాంగ్తం అక్కడ పాంగ్తత్రయం ఇక్కడ పాంగ్తత్రయం ఇప్పుడు మనం చేయాల్సిందంటే ఉపాసన చివరలే పాంగ్తేన ఏవా పాంత స్పృణోతి అది స్పృణోతి ఇప్పుడు మనం చేయవలసింది ఏమి లేదు ఈ బాహ్య పా స్పృణోతి స్పృణోతి అంటే పూరయతి పూరయతి పూరించడం పూరయతి అంటే పూరించడం ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా ఈ అధ్యాత్మ పాంక్యాన్ని తీసుకెళ్లి భూత పాంకత్రయం ఏదైతే ఉందో దాంట్లోకి దీన్ని పూరించాలి ఏంటి పూరించేది ఏంటి పూరించేది సంచులో మామిడి పండ్లు పూరించాలి అంటే మామిడి పండ్లు వేరుగా ఉండే కనుక ఇవి వేరుగా ఉండాయి కనుక తీసుకొచ్చి పూరించడం కాని ఇక్కడ పూరించడం కాదు ఇది అది అంత పాంతమే గనక సర్వం పాంతం ఏవా చూడండి పాంగ్తం వా ఇం సర్వం అంతా పాంగ్క్తమే కాబట్టి దీనికి దానికి ఏమి తేడా లేదు ఇదే అది అదే ఇది అనే భావనతో ఈ దేహం ఏదైతే ఉందో అధ్యాత్మం ఈ అధ్యాత్మ పాంక్తత్రయాన్ని భూత పాంక్తత్రయంలో మిళితం చేయడం అంటే దాని స్వరూపంగా భావన చేయడం ఇది యజ్ఞమయ ఉపాసన యజ్ఞమయ ఉపాసన ఎందుకో తెలుసా ఆహుతి జరుగుతుంది గనక స్వాహా అంట ఆహుతి కాబట్టి నేను అనేది ప్రత్యేకంగా ఉన్నాను ఇంతవరకు తీసుకెళ్లి సమస్తంలో ఐక్యం చేసుకుంటూ ఉన్నాను ఇది యజ్ఞమయ ఉపాసన ఇది హిరణ్య గర్భోపాసన ప్లీజ్ ఏకమే ఏవా ఇంకా రెండవది లేదు అది ఇది రెండు ఏకమైపోయింది ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ ఫిజిక్స్ లో కూడాను భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ఇంతవరకు బాహ్యంలో ప్రయోగాలు జరిగి జరిగి జరిగి జరిగి ఇంకా ఒక కొలిక్కి రాకపోయేటప్పటికి రీసెంట్ గా సైంటిస్టుచొని వచ్చిన నిర్ణయం ఏంటంటే ఇంతవరకు భౌతికమైనటువంటి భూత ప్రపంచాన్ని మనం స్టడీ చేశాము కానీ ఎవరు స్టడీ చేసేది మనం మ్యాక్రోకాసం వైక్రోకాసం మనం స్టడీ చేస్తున్నాం స్టడీ చేసేటప్పుడు నేను ఎప్పుడున్నాను ప్రపంచంలో ఎప్పుడైతే భాష్యంలో ఉండేటువంటి ఫిజికల్ వరల్డ్ నేను స్టడీ చేస్తూ ఉన్నాను నేను ఎప్పుడు కాను ప్రపంచంలో ప్రపంచంగా వేరుగా ఉన్నాను కాబట్టి ఇంతవరకు మనం చేసింది ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఏముండయో ఎంక్వైరీస్ అన్ని ఏముండయో రీసెర్చ్ అంతా ఏది ఉందో ఇదంతా పార్షియల్ నిర్ణయం తెలుసు సైంటిస్ట్ ఎందుకో తెలుసా మనల్ని కూడా దాంట్లో చొప్పించుకో అర్థం చేసుకుంటే తప్ప ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ సెల్ ఎందుకని ఆ ప్రపంచంలో నేను వేస్తా నేను కాబట్టి నేను కూడాను దాంట్లో మిళితమైతే తప్ప అర్థమయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇంతవరకు దానిని అర్థం చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు మనం కూడా దాంట్లో కలిపి ఒక నూతనమైనటువంటి కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా అనేటువంటి నిర్ణయానికి ఫిజిక్స్ లో కూడా ఈ విషయం ఎప్పుడూ తైత్రియంలో డిస్కస్ చేసి ఉండడు అది ంత్రితీతి కాబట్టి అంతా ప్రాంతమైన కనుక ఏమి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి ప్రాంతం అంతా ప్రాంతమే కాంతేంటి పంచం అంటే పంచ అక్కడేది పంచ ఇక్కడ పంచేషం అర్థమవుతుంది కాబట్టి దీనిని దాంట్లో మెడిటైన్ చేయడము అని అంటే దీన్ని ప్రత్యేకంగా వెళ్ళి దాంట్లో కలపడం అని కాదు పోరాయడం అంటే కలపడం అని కాదు ఇది దానికన్నా భిన్నంగా లేదు అది దీనికన్నా భిన్నంగా లేదు అదే ఇది ఇదే అది ఇది హిరణ్య గర్భోపాసన ఇంకా చివరి ఉపాసన మనకు ఓంకారోపాసన చాలా అద్భుతమైనటువంటిది రేపు చూస్తాం స్వస్తి ప్రజాభ్య పరిపాల యన మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తనో కాళీ వర్తతు పర్జన్య పృథివీ సాని దేశోయోవర బ్రామణ సు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాసిష్య Yo, yo, na, ha, cho, da, ya సహ నోనక్ ఓం వీర్య కరవావహై తేజస్వినీతమస్ ఓం మిత్రం వరుణ శం నోవ శం నంద్రో బృహస్పతి శం నో విష్ణురు క్రమ నమో బ్రహ్మణి నమస్తే వాయో మే ప్రత్యక్షం బ్రంహ్మాసి మే ప్రత్యక్ష బ్రహ్మ వదిష్యామితం వది సమి తన్మామవతురమవతు అవతు మా అవతు వక్తరం ఓం శాంతి శాంతి ఈ కనిపించే ప్రపంచమంతా పరమాత్మ యొక్క వ్యక్తస్వరూపం కనుక